సంకీర్తన మూడు వందల రెండు కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట నెల్లబడి నేల పరుల మనసునకు ఆపదలు గలుగజేయ పరితాపకరేలా సురిది ఇతరుల మేలు తూచి తిరుగుచుండేటి కష్టదేహమిప్పుడు జే యుతమెచు చదివి చెప్పని ఎట్టి చదివేలా పొదిగొన్న ఆశలో బుంగుడై పడయు చవులు తనకేలా శ్రీవేంకటేశ్వరుని శేవారతికి గాక జీవనభ్రాంతిబడు సిరులేలా దేవోత్తముని ఆత్మ తెలియనొల్లక పెక్కుత్రోవలేగిన దేహి దొరతనం వేలా